స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్పదేవా దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపూర్ణానికి ఎంతో వందాలిస్తాయ్యా గొప్పదేవా దేవ ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపచ్చుకొని మమ్మల్ని సజీలకలో నిలబెట్టుకున్నారు ప్రభా దివారాత్రి మమ్మల్ని కాచి కాపాడి నూతన దినం మాకు అనిగిరించడానికి ఎంతో వందాలిస్తాయ్యా నికేస్తులు స్తోతాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నైనా గొప్పదేవ నా తండ్రి మాలో ఇంకేమన్నా పాపముంటే ప్రభావ మీకు ఆయాసకరమైన జీవితం ఉంటే ప్రభావ వాటిని క్షమించండి మా పాపములు మా కుటుంబం చేసిన ప్రతి పాపము మా పిల్లలు చేసిన పాపములు మా దేశము చేసిన పాపములు నైనా వాటన్నిటిని మీరు క్షమించమని ప్రార్థిష్టమైనా ఎన్నో దేశాల్లో ప్రభ ఎంతో మంది ఉన్నారు గురించి ప్రభా మేము ప్రార్థిష్టమైనా ప్రతి దేశం చేసిన ప్రతి పాపము క్షమించండి మా దేశం చేసిన పాపాలు గురించి క్షమించిన అయినా కనికరించమని ప్రార్థిష్టమైనా అవకాశం బిడ్డలు కనికరించండి అయినా రూపగల దేవ మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము పరిశుద్ధులు ప్రభావా పరిశుద్ధి యథార్థంగా ప్రభావ మీ సన్నిధిలో ప్రభావాలో ఏ దాగు మచ్చకుండా వాటించి మాకు ప్రజలు ఇచ్చింది అయినా మీకు పరిశుద్ధ అభిషేకం పరలోక జ్ఞానం మాకు అనుగరించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించలేగనా ఆత్మీయతలిప్పండి మమ్మల్ని బలపరచండి నూతన అభిషేకం అనుగరించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని సాక్షలు పెట్టుకోని అయినా రాణబేడ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ఈ ఆరాంతలో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమని పాటల మైంపొందిన వాక్యందరూ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని పరిశుద్ధ నామున ప్రాధిష్టాంతి ప్రభుయేసు రక్షక నొసగు కన్నులు అని పాట పాడదాను ప్రభు ప్రభు చూసే ధన్యత ఆయనే మన రక్షణ నిత్యం ఆయన మనం చూడాల ఆయన చూస్తూ ఆయన ప్రేమను ఆయన కృపను జ్ఞాపకం మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఆయన ఆయన స్థుతిస్తూ ఆయన ఆయన మయమపరచడం నసగు కన్నులు నాకు నిరతామును చూడా ప్రభు ఏ రక్షక నగో కన్నులు నాకు నిరతాము చూడా అల్ఫైయువే ఓ మేగయల్ఫయూనివే ఓ మేగయనివే ప్రభు ఏ సోన రక్షక సగు కన్నులు నాకు నిరతాముని నిన్ను చూడా ప్రియుడైన యోను పద్మాసులు ప్రియమైన యేసు స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులు ప్రియమైన యేసుని స్వరూపము ప్రియ చూచి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిన్ను చూడనిమ్ము ప్రియ మార చూసి బహుధన్యుడయ్యో ప్రియ ప్రభువు నిన్ను రక్షక నగు కన్నులు నాకు నిరతముని నిను చూడా ప్రభుయేసు రక్షక సగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా లెక్కాలిని మార్లు పడిపోతాయి దిక్కులేని వాడని నైతిని లెక్కాలిని మార్లు పడిపోతీ దిక్కులేని నైతిని చక్క జేసి నా నేత్రాలు తెరచి గ్రహోన నేను చూడనిమ్ము చక్క జేసి నా నేత్రాలు తెరచి గ్రహోన నేను చూడనిమ్ము ప్రభుయేసోన రక్షక నసగో సగో కన్నులుకు నిరతమునే నిన్ను ప్రభు యేసు నా రక్షకా నిరతామునే నిన్ను చూడ ఎరిగిరి పోతిని ఏని గాయా పీతిని ఎరి గేరి గి నే చెని గాయా పీతిని మోసా పోతి నేను దృష్టె దళగతి దాసోడని చోడని మోసా పోతి నేను తలగి దాసూడ నను చూడలిమ్ము ప్రభుయేసూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారే సుని వైపు చూసెదరో పొందేదారు వెలుగుము కమునా ఎందారేసు వైపు చూచేదారు పొందేదారు వెలుగుముఖమునాక సంతోషించు ముందుకు పరిగెత్తేదారు సంతోషించవచ్చు ముందుకు పరుగెత్తేదారు ప్రభు ఏసూన రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయేసునరక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసకర్తవోయేసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు విశ్వాసకర్త వోసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసు కాక పరుగెత్త నేర్పు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్త నేర్పు ప్రభుయేసున రక్షక నొసో కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడని వెన్నయో చెవికి వినబడని వెన్నయో కంటికి కనబడన వెన్నయో చెవికి వినబడని వెన్నయో హృదయా గోచరము కానివి ఎన్నయో పరచితి వనాకై ఉదయ గోచరము కానీ సిద్ధ ప్రభు వనా రక్షక నొసూ కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయేసునరక్షక నొసూ కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా లోకా భోగాల పైన నేత్రాలు సోకాకుండు నాట్లు కృపజపు లోకా భోగాల వైపు నా కన్నులు సోకాకుండు నాట్లు కృపజూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిందాలను చూడనిమ్ము నిమహిమ దివ్య స్వరూపమును నిందను చూడనిమ్ము ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతామునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా అల్ఫైయు వే మేఘయువే అల్ఫై నీవే మేఘయువే ప్రభుయేసున నుసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా అలా ప్రజాడు బారు ఈ వాక్యం ధ్యానం చేస్తున్నాం మా అన్నుకు తలంబులు కావాలి మా ప్రాంతం మీరే పరిశుభాత్మ సహాయం చేయండి ఆటగానికి తొలగించి చోట అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొక్క దయ్యం పట్టినవాడును ఒక మూగవాడును అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడినైన ఒక మనుషుడు ఒకడు ఆయన యొక్కకు తేబడెను ఇంకా కింద ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడాయను ఇంకేమి చూపులేనివాడు చూపులేనివాడు దయ్యం పట్టింది గుడ్డివాడు మూగవాడు మూడున్నాయి అతనికి ఒక్క వ్యక్తులు మూడున్నాయి దయ్యం పట్టింది గుడ్డివాడు మూగవాడు అయితే ఎందుకు వచ్చినట్టు ఇక్కడ ప్రజలకు విడిపిస్తాను బులగుండడు అప్పుడు అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఆయన ఈయన దావిది కుమారుడు కాడా అని చెప్పుకునేది బ్రదర్ అది నోట్ చేయండి బ్రదర్ ఒక ఫోన్ నోట్ చేయండి డబల్ సౌండ్ ఇంపిస్తుంది అది ఇంకో ఫోన్ నువ్వు మాట్లాడేది కాకుండా సిస్టర్ ఫోన్ లో అందుకు అందుకు ప్రజలు ప్రజలు ఈయన దావి పొందిన కుమారుడు స్మయం పొంది ఈయన దావిది కుమారుడు కాడా అని చెప్పుకొని చెప్పుకొని చూడేది అలా దావి గోత్రం నుంచి రావాలా కదా ప్రభు మన అంటే అక్కడ దేవుని యొక్క మహిమ పడుతుంది వాళ్ళ గుర్తు పట్టిండి దేవుని అంటే ఒక సూచిక పరిచయలు ఆ మాట ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయర్ జైలు వల్లనే దయ్యములు వెల్లగొడుతున్నాడు గాని మరి దేని వల్ల కాదని రేడు ఏం చేస్తా పరిచయలు వాళ్ళ కులు కుళ్ళు పట్టి దయ్యం పట్టుకు అధిపతి గాని చెప్పి ఏం చేస్తున్నారు వేరే అర్థం చేసుకుని దేవునియం చేస్తున్నారు వ్యతిరేకంగా సంపూర్ణ ఆత్మలో పోవాల ఆత్మలో పోతే వాళ్ళ తలంపు అరిగి వాళ్ళకు ఉత్తరం దేవుడు తనకు తానే విరోధముగా వేరు ప్రతి రాజ్యము పాడైపోను అలానే తన తానికి రాజ్యము ప్రతి పాడైపోను చెప్పంటే ఏ పంటకు వస్తారో అదే తనకు తానే విరోధంగా వేర్పడిన ఏ పట్టణం ఏ ఇళ్ళో నిలవదు నిలవదు సాగొట్టి నీడల తనకు తానే విరోధంగా వేరుపడును అట్లయితే నిల్చును ఒక రాజ్యం ఎలాగో నిల్చును సాతాను వేర్పడగా పరిశీలన చెప్తున్నాడు వాళ్ళకు వాళ్ళకు దేవుడు ఇంకా నేను బయోజల వలన దయ్యములు వెళ్ళగొడుచున్న ఎడల మీ కుమారులు వాటిని వెళ్ళగొచ్చున్నారు మీరే తీర్పులై ఎందు దేవుని రాజ్యం ఇప్పుడు దేవుని ఆత్మ వలన కారం చేస్తున్నాను దేవుని ఆత్మ వలన నేను కారం చేస్తున్నాను దేవుని యొక్క దేవుని ఆత్మ వల్లగొట్టను నిత్యం దేవుని ఆత్మ వలన నేను దయ్యము వెళ్ళగొట్టి వెళ్ళగొట్టు దేవుని రాజ్యం నిత్యముగా దేవుని రాజ్యము మీ అద్దరుకు వచ్చి ఉన్నది మీ దగ్గర వచ్చింది దేవుని రాజ్యం అంటే కదా వచ్చి ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ అలా మీ దగ్గర వచ్చి అని చెప్తుండ్రు ఇక్కడ అలా అయితే ఇక్కడ చూస్తే పరిచయాలు ఏం చేస్తుండే ఈ లోకం శరికలు కనుక వాళ్ళ సాయతానికి సంబంధం ఎప్పుడు విరోధాలు వేస్తా ఉంటాడు వేసు ప్రభు సేవలు మన సేవలు విరోధాలు వేస్తారంటారు కానీ ఈ వాక్యం ధర దాన్ని ఎదిరించ వాక్యం ఏం దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళు ఎదురిస్తున్నాడు పరిచయం చదివకు ఇంకేమంటు చూడు ఒకడు మొదట బలవంతుని బంధింపడ వాడు ఎలాగో ఆ ఇంట్లో తెచ్చి తన సామాగ్రిని దోచుకునగలడు అలా బలవంతు బంధించలేడా సామాన్ ఎట్లా దోచుకుంటాడు అంటు అట్లు బంధించిన వాళ్ళ ఇల్లు దోచుకును వాళ్ళ ఇల్లు దోచుకు అలా సైతాన్ని ఆయన ఎలాగో దోచుకును అంటే అలా లేకుంటే వాడు దోచుకుంటాడు అంటే ఇల్లు అంటే దేవం బిడ్డలు సాధస్తు అలా ఇట్లా చూస్తాం మనం అప్పుడు పేతులు ఇంతకే అమ్మితిరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను అందుకని ఇంతకే అమ్మి ఇంతకే అని చెప్పాను ఎనిమిది ఐదాయి అప్పుడు ఫిలిప్ సమరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుతుండేను అలా దేవుని ఫిలిప్ కు నడిపిస్తుంట దేవుని ఆత్మ నడిపిస్తా ఉంటది ఆ ఫిలిప్ ఒక ప్రాంతం నడిపించి సమరయ ప్రాంతం నడిపించి దేవుని ఒక రాజ్యం కోసం వార్త చెప్తున్నాడు అలా దేవుని రాజ్యం ఏమి సమీపించి దేవుని రాజ్యం దేవుని వెళ్ళలేదు కదా దేవుని ఒక రాజ్యం కోసం అక్కడ ప్రకటిస్తున్నాడు ఫిలిప్ అక్కడ జీవితం మనం మాటలు అలాప్ చెప్పిన మాటల సుచిన ఏక లక్ష్యం కూడా వాళ్ళ మాటలు అందరు ఒకటే లక్ష్యంగా చెప్పిన మాటల మీద లక్ష్యం అక్కడ ఆ సమర పరిస్థితులు అందరూ చూసిన ఆచార ఎప్పుడు చూడలేదు చేస్తుండే వాళ్ళ మనసు కలిగి ఒకటే లక్ష్యం చూసిన కలవిత్రి వదిలిపోయాను చూస్తే అనేకులు అక్కడ అంతా ప్రాంతం అంతా దయ్యంతో నిండి ఉంది ఎట్లా నిండి ఉంటే మనసులో ఉంది కదా దయ్యంతో నిండి ఉంది అక్కడ ఆ ప్రాంతంలో శాంతి లేదు సమాధానం లేదు వాళ్ళు చూస్తున్నాం కొద్ది ప్రాంతంలో దయ్యం ఉంటే ఏం చూస్తే కొట్లాట ఇట్లాట వేదన అన్ని నీచకాల జరుగుతూనే ఉంటుంది అంత ఎందుకంటే దయ్యం వల్ల జరుగుతుంది కనుక అక్కడ ఏం చేస్తుండ్రు ఆ సముద్ర ఏం చేస్తుండ్రు ఏసుకృదా అక్కడ ప్రజలంపు బిడుదల కలిగి చేస్తున్నాడు ఆ పట్నంకు ఏసుకొని వాళ్ళ విడుదల కడుతుండ్రు అనేకులు పట్టిన అంటే అనేకులు ఎన్ని ఆత్మలు ఉన్నాయో చూస్తాం ఆ గుంపు గుంపు అలా ఎప్పుడు వాళ్ళు ఆలోచించలేదు విడుదల మా దించలేమో వాళ్ళు ఎప్పుడు తలంచుకోలేదు కానీ దేవుని యొక్క ఏసుకృష్ణ దేవుని యొక్క నామం పోయినాక వాళ్ళ ఆశ్చర్యపడి వాళ్ళు అదే ఇంత ముందు దయ్యంకి బాధిస్తున్నామా ఇంత ముందు ఇంత చెడ్డ చేస్తున్నామా అని వాళ్ళకొక పోయినాక ఒక జ్ఞానం వచ్చిందంట వాళ్ళ ఆలోచన వచ్చిందంట అక్కడ మనం చూస్తామా ఇంకా అనేకులు అనేకలను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను పక్ష వాయుల వారు కేకలేసిపోతే కేకలేసి కేకలెక్కి చెందుకుపోవాలా అంటే దేవునికే శక్తిపై ఏం చేస్తుంది దాన్ని కాల్చేస్తుంది దయ్యని మనం చూస్తాం మన ప్రభు ఒకరో సుమ్మ రోగుకి తీసుకు వస్తారు అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకుపోయిన వాళ్ళకి కాలు నేను దగ్గర అంటే ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడు నుంచి పట్టింది అంటాడు అయ్యా బాల్యం మంచి ఉంది ఇది నీళ్ళు పడేస్తుంది అగ్గిల పడేస్తుంది ఇది నాశనం చేస్తానికి వచ్చింది అప్పుడు ప్రభు మనం ఏం అంటే అయ్యా అప్ప నమ్మకం రాబోంటే ఆ తండ్రి చాలా ఫ్లేవర్గా ఉంటాడు హుషారు అయ్యో నేను నమ్మకం పెడితే నా కొడుకు బాగా పడుతుండే అయ్యా నాకు నమ్మకం నువ్వే దయచేమని అప్పుడు చేస్తే ఆ దయ్యం కేకలు వేస్తే కేకలు చిచ్చినక ఉంటాడు మన ప్రభు చేపెట్టి ఇస్తానా నిలబెడుతున్న వరకు అసలు అయితే దేవుని యొక్క శక్తి పోయి ఏం చేస్తుంది ఆ ప్లే చేసిన చేపట్టి ప్రార్థన చేస్తున్నా దేవుని వాక్యం పై ఏం చేస్తుంది ఆ ఆ కాలిపోతున్న దయ్యాలన్నీ వాళ్ళు ఉన్న దయ్యాలు కాలిపోయి అన్ని కైలేసి అది పారిపోయినా అక్కడ దయ్యాలు చూస్తే మనం అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగేను అంటే ఇంత ముందు సంతోషం లేదు ఆ పట్టణంలో ఆ పట్టణంలో సంతోషం లేదు సమాధానం లేదు ఆ పట్టణంలో వాళ్ళ సంతోషం లేదు ఏమో అక్కడ అన్ని నీచకారాలు జరుగునచ్చు మనం చూస్తాం యాకుబురాణి పత్రికల మన మూడోద్యాలో చూస్తాం ఈ జ్ఞానం ఎక్కడ ఉంది అక్కడ నీచకారాలు అల్లరి పూర్తిగా కూడా ఉంటని యాకుబ్రాణి మనం మూడో దాంట్లో పదిహేను అధ్యాయంలో చూస్తాం ఆ జ్ఞానం అంటే దయ్యంని అయితే ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగింది అంటే వాళ్ళ ఉదయంలో ఎంతోగా సంతోషం వచ్చింది ఎంతో ఆనందం వచ్చింది ఎప్పుడు ఆలోచించే వాళ్ళు అలా అయితే మొదటి ఏం చేయాలి బలవంతులు ఏం చేయాలి నువ్వు బలవంత ఈ లోకంలో బలవంతం బంధించారా దేవుని పరిశుభా బలం ఉంటేనే వాడు వాడు వెళ్ళిపోతారు వాడికి వెళ్ళిపోవంటే పిలిపి చేసి ఆ పట్టణంకు ఏసక్కినా విడుదల కలజేసిన ప్రజల్ని మన ఇంకా మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారి చేయొచ్చు తాను ఎవడనో గొప్పవాడు నన్ను చెప్పుకోనచ్చు సమర ఈ గొప్ప గారి ఈ మంత్రా ఏం చేస్తు మంత్రాలు వేసి గొప్ప మహమ పొందుతున్నాయినా తో ఈ సమరపస్థలు ఆయన మీద లక్ష్యం పెట్టింది ఆయన విచేస్తు ఈయన మీద లక్ష్యం పెట్టింది ఈయన దేవుడు అనుకుని లక్ష్యం పెట్టిండు అక్కడ ఈ గార్జి విద్యా సినిమా మంత్రగాని కానీ దానికన్నా విచిత్రంగా కార్యం అయితే కానీ ఆయన ఆయన చేసిన కార్యం చీకటి కార్యంలో వాళ్ళకు సంతోషం కలగలే పట్టణంకు విడుదల కలగలే కానీ ఆ ఆ పట్టణంలో ఈ సినిమాని గారి మరుదేమంత్రులు మనం విత మంత్రగా దొరుకుతూనే ఉంటారు అలా లియా చెప్తే మనం భయపడ మంత్రగాలు నుంచి మారిపోవాలంట అలా ఎంతో మంత్రగా మారిపోతారు అది ఇది చేసింది అది చీకటికి చేసింది నరకం ధర చేసింది పాపం అని వాళ్ళ మనిషికి అయితే ఇక్కడ చూస్తే గాడి విద్య ఆ పట్ల మనపు ఏమనుకుంటున్న మీద లక్ష్యం పెట్టింది అంట కొద్దివారు కొద్దివారు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు దేవుని శక్తి అనబడిన వాడు ఇతడు అని లక్ష్య పెట్టిరి అతని మీద రక్ష పెట్టి అంత అతని మీదనే మనసు పెట్టింది వాళ్ళ మీద ఈయననే అనుకున్నా అనుకున్న ఆ పక్కన వాళ్ళు అందరూ పోతుండేమో ఆయన దగ్గర ఆ సినిమా దగ్గర అందరు పోతుండేమో ఇప్పుడు చూస్తా కదా చాలా మంది పోతున్నారు తాగితాలు కట్టుకుంటారు ఆ మళ్ళ కా మన ఒక ఏమో కట్టుకుంటారు అంటారు తాజతాలుతాళు వేసుకుంటారు అంటారు ఇట్లా పోతేనే డిస్ట్రిక్ పోతారంటే వాళ్ళ గుడ్డిని నమ్మకం వాళ్ళకు ఎందుకుంటే ఒక కదా విభ్రాంతిపరచినందు దేవుని రాజ్యం గుర్చియో యేసు క్రీస్తు నామము కూర్చియో ప్రకటి సువార్త ప్రకటించి ఉండగా అలా అలియని రాజ్యం చెప్తుంది అయ్యా దేవుని రాజ్యం అంటే రాజ్యంలో పోవాలంటే ఆయన దగ్గర ఉండాలి పాపం పొందాలని ఎన్నో మాటలు చెప్పినచ్చు ఫిలిప్ చెప్పిన కొన్ని నమ్మినట్టిన దేవుని వాక్యం నమ్మి ఏం చేసిన మార్పు పురుషులు అందరూ అయినా అందరు బాపం పొందినంట ఈ ఆశ్చర్యకరం ఆ పట్టణం ఏం రక్షణ కలిగింది ప్రజలకు అలా ఫిలిప్ పోకపోతే అక్కడ పట్టం నశించిపోతుంటే కానీ దేవుని యాత్రి అక్కడ కిషన్ విడుదల కలిగి అక్కడ చూసి ఆ మంత్రగా మారు మనసు చూస్తాం కింద అప్పుడు సీమోను కూడా నమ్మి ఫిలిప్ సూచిక చూసి విభ్రాంతిని ఉంది ఈ మంత్రగా ఈ సూచకలు చేసి ఆయన నమ్మి బాపం పొందినట ఆయన మనుషులు మారిపోయింది అలా అలయ్య ఈ చేసింది పాపం దేవుని రాజ్యం పోవాలంటే మీరు పాప నొప్పుకోవాలా ఏ బాఫరూమ్ పోతామునే గీసాలు పట్టు ఈయననే ప్లీసులు మన పాపం కోసం ఎందుకు చెప్పిన లేదు కనుక ఇక్కడ చూస్తే ఆయన ఎడబాయకుండా వింటే ఏం చేసినట్ట ఆ సినిమా చేసినట పిలిపి ఇక్కడ చూస్తాం ఇంకా చదువు వారు దేవుని వాక్యం అంగీకరించారని ఎరుసలంలోని అపోస్తు పేతరులను వారిని పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి అలా ఇది ముఖ్యమైనది మన దగ్గర పరిశుద్ధాత్మ రాకుండా మన దగ్గర వచ్చిన వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా పరిశుద్ధాత్మ రావాలని ప్రార్థన చేయాలా మనం అలాగే పరిశుద్ధాత్మ లేకుండా వాళ్ళు జయం చర్యన్ సైతాంతం జై చర్యన్ దేవుని యొక్క వాక్యం ఉండకుండా జయన్ చర్యలు వాక్యం ప్రశుద్ధాత్మ ఉండాలా కడుగం ఉండాలా సత్యం గ్రహించాలా అది ఆడగొడితే వాడు ఏం చేస్తావు వాడు పారిపోతాడు వాడు ఈ సత్యం సంఘంలో చేస్తలేరు ప్రతి సంఘంలో ఏం చేస్తారు కానీ వాక్యం వింటారు వెళ్ళిపోతారు యథావిధిగా వస్తారు కనుక వాళ్ళు సుషులు అయితే లేరు కనుక మనకు మనకి ఇచ్చిన కదా మనం ఏం చేయాలి ఈ భారం ఏం చేయాలా ఆ సులభమైన భారం మనం ఏం చేయాలి ప్రతి పట్నంలో పోయి చెప్పాల చేసి వాళ్లకు దేవుక రాజ్యం కొంచెం చెప్తే ఆ పట్నంకు వేసుకున్నా విడుదల దొరుకుతుంది దేవుడి చిన్న వాక్యం తీసుకోండి సొతం మా సేవుడు అభిప్రాయం వలుస్తారు యశ్వ్రభా అనాదివానికిప్రభ ముఖ బలవంతు బంధించోచుకును అలలి అనాదివానికి ఈ లోకంలో వాళ్ళు బలవంతుడు ఉన్నాడు కనుక యశ్వ్రభ ఈ లోకంలో మానవులు వాళ్ళు గొప్పవాడు యశ్వ్రభ ఓన్ ధర తెలియవేసి అవును యశ్వ్రభ దేన్ని భయపడకుండా అలా నీ రాజ్యం ఇక్కడ కట్టా పడాలా ఫిలిప్ చూస్తే ఆ సమర్పించిన సువార్త చెప్పి నీకు రాజ్యం కట్టిన రేస అనేకులు నమ్మిన రేసభ అలా పట్టణం పట్టణం సువార్త పోవాలా అలా ఏసువార్త పోవాలా అందరు బాష్ట్రం పొందాలా రక్షణ పొంది అందరి శిష్యులు కడి అధపతిగు దేవ పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి కోట్ల కోట్ల దూతల మధ్య నిత్యం స్థుతింపబడుతున్న గొప్ప దేవ సర్వాధికారికి వందలు ఇసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకునేందుకు నీకు ఎంతో వర్ణాలు ప్రభా దీవారాతులు కాచి కాకండిన ప్రభావ వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఈ యొక్క మధ్య కనసంలోనైనా మీ ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరచడాయినా గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు అర్పించుకోండి ఈ లోకంలో ప్రభావ ఎంతో మంది ప్రభావ కుంటి ఉన్నారు ఆత్మీయ దశలో ప్రభావ కుంటితనంలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆత్మీయ దశలో గుడ్డి ఉన్నారు ప్రభావ ప్రకృతి సంబంధించిన ప్రభావ ఆత్మీయంగా కూడా ఆ రీతిగా ఉన్నారు ప్రభావ మనుషుల్లో కాబట్టి ప్రభా నైనా మేము వాళ్ళు ఏ రీతిగా ప్రవ మేము వాళ్ళని తీసుకొని రావాలా నా దేవా ఫిలిప్ ప్రభా నైనా వార్త ప్రకటిస్తే ఎన్నో అద్భుతాలు అక్కడ జరిగినాయి ఇన్స్టెంట్ మెరకల్స్ జరిగినాయి ప్రభా విశేషమైన అద్భుతాలు జరిగినాయి ప్రభా మీ రాజ్యం గురించి ఏసుక్రీస్తు నామం గురించి అని ప్రకటించినప్పుడు విశేషమైన కార్యం జరిగినాయి ప్రభా కాబట్టి ఏసుక్రీస్తు నామాన్ని మేము ప్రకటించాలా అనేక జనులలో అన్ని జనులలో మేము ప్రకటించాలా ప్రభావ తండ్రి నీ నామం ఉన్నత స్థితికి ఎత్తబడాలా ప్రభావ ఆ నామాన్ని చూడాలా ప్రభావ మోసే అనాడు సర్పం ఎట్లా ఎత్తిండో నైనా అది చూసిన ప్రతి ఒక్కడు ప్రభ రక్ష చావుక బ్రతికిండు కాబట్టి క్రొత్త నిబంధనలో మీరే ప్రభ సెలవుపైకి ఎత్తబడినప్పుడు మీ మరణాన్ని స్వీకరించి మిమ్మల్ని స్వీకరించే వాళ్ళందరికీ రక్షణ కలిగింది ప్రభావ మీరు మీదకి లేకపోతే మాకు రక్షణ లేదు ప్రభావ రక్షణ లేదు ప్రభావ కాబట్టి నైనా మీరే రక్షకుడు అని మనుషులకు ఎలుగెత్తి మీరు చూపించాలా ఆ నామాన్ని ఏ సుకరిస్తున్నామని ఉన్నత స్థితికి మేము లేవనెత్తాలా ప్రభా అలాంటి అభిషేకం మీరు మాకు అనుగ్రహించిన అయినా మా దేవ మా సేవలో కూడా విశేషం అద్భుతాలు జరగాల మేము ఎక్కడ ఎవరి చేతి నుంచి మేము చేస్తే వాళ్ళకి ఓ ప్రభావ వాళ్ళకనైనా పశురాత్మ దిగాల కృపావరాలు అనుగరించబడాల ప్రభా అలాంటి అద్భుతాలు మా సేవలో కూడా జరిగించే వాళ్ళు ప్రార్థిస్తాం ఆనాడు చేసిన ప్రభావ ఈ రోజు మేము చెయ్యాలా ప్రభావ ఈ చివరి కాలంలో ఉంటున్నాం మేం ప్రభా అలాంటి అద్భుతాలు చూడాలా మా సేవలో ప్రభావ సేవలో అద్భుతాలు చూడాలంటే మేము వెళ్ళాలా ప్రభావ అనేక ప్రాంతాలకు వెళ్లాలా తెలుపు శుభవార్త ప్రకటించడం వల్ల అనేకుల్లో సంతోషం వచ్చింది ప్రభావ మిగులే సంతోషం అంటే ఎప్పుడు అలాంటి సంతోషం లేదు వాళ్ళకి అంటే ఎంతో దుఃఖంలో ఉన్నారో ప్రభావ నైనా ఈ లోకం చూస్తే ఎంతో భయంకరంగా ప్రభావ అనేకుల ఆత్మలు ఏడుస్తున్నాయి ప్రభావ చర్యలు ఘోషిస్తున్నాయి ప్రభా మాకు విమోచన రావాలా మాకు విమోచన కావాలని ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రవ్వా అయినా అది ధ్యానించినప్పుడల్లా మాకు ఎక్కడ లేని పట్టుకుంటుంది ప్రభావ ఎందుకంటే ప్రభావ అందరి కొరకు మీ యొక్క రక్తాన్ని కాచినారు ఆ కల్వరిశీల్లోనైనా నైనా ఎంతో మంది ప్రభా నశించిపోతున్నారు ఈతిగా ప్రభా ఓ ప్రభా చరసాల్లో పడి కొంతమంది అయితే ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు ప్రాభా నరకానికి పోతున్నారు నైనా నైనా మమ్మల్ని ఎందుకు మీరు రక్షించినారు ప్రభావ నైనా మేము కూడా ప్రభావ దానికి తగిన ప్రయాసం మేము పడాలా ప్రభా నైనా మేము అనేక చోట్లకి వెళ్ళి చెప్పాలా ప్రాభా ఆ బంధింపబడ్డ వాళ్ళ గుడ్డి వారిని మేము స్వస్థపరచాలా ప్రభా నీ నామాన్ని ప్రకటించాలా ప్రాభా నీకులు మీ చెంత నడిపించాలా ప్రభావ అలాంటి కృపమ్మ కనిగిరించండి అనేక జీవితాలలో మీరు సంతోషం తీసుకొని రావాలా ప్రభా నా తండ్రి మా జీవితంలో సంతోషం ఉంది కానీ ఇతర జీవితాలలో సంతోషం లేదు ప్రభావ మేము వెళ్ళి ప్రకటిస్తే పిలుపులాగా వాళ్ళకి సంతోషం వస్తుంది ప్రభా కాబట్టి మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవలో మీరు నడిపించండి ప్రభావ ఏక మధ్య మీరు మాతో మాట్లాడినందుకని నీకు ఎంతో వందాలు మమ్మల్ని బలపరిచినందుకు మరోసారి మీరు మమ్మల్ని హెచ్చరించినారు ప్రభా స్వార్థ ప్రకటించాలని అనేక జీవితాల్లో సంతోషం తీసుకురావాలని ఆ వాక్యాన్ని తగినట్లు మేము ముందుకు పోవాలని సహాయపడి ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచేందుకే నీకు వందాలు చేస్తున్నాం వెళ్ళున్న వాళ్ళందరినీ మీరు ఆశ్రవదించండి బలపరచండి అద్భుతాలు చేయండి స్వస్థతలు జరిగించండి అనారోగ్యాలు కొట్టివేడు ప్రభావ నా దేవానికి ఎంతో వందాలు ప్రభు దుష్టుడు అనేక విధాలుగా మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు ప్రభావ కానీ విజయం మాదే ఎందుకంటే ప్రభావ వాక్యంతోనే సైతం మీద విజయం పొందినారు ప్రభావ ఆ సీక్రెట్ మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి ప్రభ వాడు ప్రతిక్షణ ఓడిపోతున్నాడు ప్రభావ మళ్ళా తిరిగి వస్తాడు ప్రభావ ఒక దాని తర్వాత ఒకట మమ్మల్ని చేస్తూనే ఉంటాడు మా జీవిత కాలం అంతా అట్లనే జరుగుతుంది ప్రభావ కాబట్టి మేము భయపడమైనా మేము చింతించాం ప్రభా ఎందుకంటే మిమ్మల్ని శోధించింది వాడు మేమెంత ప్రభావ అయినా కాని మీరు ఎట్లా జయించిందో అట్లా మీ బిడ్డల మీద కూడా ప్రభా రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభా వాడి మీద విజయం పొందాలా వాడి తొక్కల ప్రభావ అనేక జీవితాలను మేము బయట తీసుకురావాలా వాడు బలవంతుడుగా అనుకున్నాడు ఈ లోకంలో కానీ వాడి బలహీనడే ప్రభావ మేము బలవంతులు వాడు బలం మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు వాడిని బంధించినప్పుడే కానీ ఇతరులు మేము బయట తీసుకురాలేము ఎందుకంటే ఈ రోజు ప్రభా దుష్టుడు ప్రభు వాడి బంధకాలు ఉన్నారు కాబట్టి మొదట వాడిని బంధించాలంటే మాకు ఎంతో శక్తి అవసరం మీకు పరిశుద్ధాత్మ ద్వారానే అద్భుతాలు జరుగుతాయని మీరు మాకు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభావ దేవుని ఆత్మ వల్లనే దయ్యాలు దేవుని శక్తి ఉంటది కాబట్టి మీకు శక్తి మీ పవర్ మాకు అది మీ మైమకొరకు మేము వాడుకోవాలా అనేక జీవితాలలో ప్రభు ఆనందం వెలుగుని తీసుకొని రావాలా ప్రభావ అలాంటి సేవలో మీరు మమ్మల్ని నడిపించి బలపరచమని ప్రదిష్టమైన కేబీపీఎం గ్రూప్లో బ్రదర్ సిస్టర్ల కుటుంబాలు అందరు మీరు ఆశీర్దించండి భయ ఇంకా ఏమైనా శ్రమల కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ఏమొచ్చినా కానీ ప్రభావ అదరకుండా బెదరకుండా ధైర్యంగా మేము ముందుకు పోవాలా ప్రభా నైనా మేము ఆత్మలో ఎదిగే కొన్ని వాడు అనేక విధాలుగా దాడి చేస్తున్నాం మా మీద అయినా కానీ మేము భయపడం ప్రభావ ఎందుకంటే ఇది మా మాకు మేలు కొరికే జరుగుతుంది ఈ శ్రమలు మాకు నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవటం ఇంకా ఉన్నత స్థితికి మమ్మల్ని లేవనెత్తారు ఇంకా ఇంకొక దశకు మమ్మల్ని ఎదిగింపు చేస్తున్నారు సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభావ నైనా సంపూర్ణంగా మీ ఆత్మలాగా మేము మీ యొక్క ఆత్మస్వరూపులుగా మేము తయారు కావాలా ప్రభావ ఆత్మీయ ప్రపంచాన్ని మేము చూడాలి మా కళ్ళతోని ప్రభావ నైనా అలాంటి ఆత్మీయ స్థితికి మమ్మల్ని అందరినీ ఎరిగింపజేసి ఈ శ్రమలో ఎవరు కూడా తొట్టిల్కుండా పడిపోకుండా ప్రభావ ఏ స్థితిలో పిలవడా పిలుపుకు తగినట్లు చివరి వరకు అంతం వరకు సహిస్తూ మీ రాజస్వ వార్తను సకల జనులకు ప్రకటిస్తూ అనేకులు మీ చెంత నడిపిస్తూ ముందుకు పోయి బిడ్డలుగా తయారు చేయమని మధ్య కాలం సమయం ఆశీర్వదించి బలపరికి నయమి తెచ్చుకోమని త్వరలో రాన్ను క్రీస్తు పరిషత్ నామం ప్రాధిష్టాన్ తండ్రి ఆమేన్ మెయిన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేవీ పెంకు బ్రదర్స్ కుటుంబాలకి మనోజ్ బర్ ఇంకా ఈ ఆరాధన పాల్గొన్న ఇంట్లో వింటున్నా ఆ బ్రదర్స్ అందరు వాళ్ళ కుటుంబాల అందరికీ సదాకాలం తోడేనులుగాక ఆ మెయిన్